జ్యేష్టరాజం బ్రహ్మహం బ్రహ్మణస్వతహాను సేత సాధన శ్రీమహాగాధిపతాశివసమారంభా శంకరాచార్యమ్యమాచార్యపే గురు పరంపరా ఓం భద్రం కమే విష్ణును రామదేవా భద్రం పశ్యేమాక్షజ్రా స్థిరైరంగైస్తువాంసూ యేమదేవారాయుస్తి ఇంద్రోశ్రవా స్వస్తిన పూషా విష్వేగా స్వస్తిన స్తాక్ష్యో అరిష్టనై స్వస్తినో బృహస్పతి ओम यथा समुद्रे ం శాంతిశాంతిశాన్ని నదమానా సముద్రే హస్త గత విన్ కామక్త षमुपति दिव्य मुझे श्लोक पदे व्यय सर्वे अने वाक्या चूशा अंटे जीवन्मुक् ज्ञा జీవన్ముక్తులు జ్ఞానమును పొందిన వెంటనే జీవన్ముక్తుడు అయిపోతాడు అతను సంబంధించి ఇంకా న్యూక్లియస్ అంటూ ఏమీ ఉండదు కానీ దేహం అనేది అది ప్రారంభ కర్మాధీనంగా కొంతకాలం కొనసాగి ఆ తర్వాత దేహం దాన్ని నిలబెట్టే ఆ కర్మల యొక్క ముమెంటం వేగము పూర్తయిన వెంటనే అది కూలిపోతుంది అప్పుడు చుట్టూ ఉండే జనులందరూ ఏమనుకుంటారంటే ఆ మహాత్ముడు స్వర్గస్థుడైనాడు లేదా బ్రహ్మణీనుడైనాడు అని అనుకుంటా జనుల దృష్టిలో ఎందుకంటే జనులు మహాత్ముడు ఒక వ్యక్తిగా స్వీకరిస్తారు ఆయన్ను ఒక వ్యక్తిగా స్వీకరిస్తారు నిజానికి మహాత్ముడు తనను తాను ఒక వ్యక్తిగా స్వీకరిస్తాడు జనులు ఒక వ్యక్తిగా స్వీకరిస్తారు తనను తాను ఆయన ఒక వ్యక్తిగా స్వీకరించే పక్షంలో అది అజ్ఞానంతో అది అజ్ఞానిగానే అవుతుంది కానీ జ్ఞానం అవుతుంది వేషన్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ వర్డ్ అవుట్వర్డ్ అపిరెన్సెస్ ఎలా ఉన్నా తనను తాను ఒక వ్యక్తిగా స్వీకరిస్తే అది అజ్ఞానమే అవుతుంది దేర్ ఈజ్ నో ఇండివిజువల్ దెర్ ఈజ్ నో పెర్సన్ దేర్ ఈజ్ ఓన్లీ ఏ ఫోర్స్ లైఫ్ ఫోర్స్ సో లైఫ్ ఫోర్స్ ఒకటి ఉంది ఆ ఫోర్స్ అంతటా ప్రకటన అవుతుంది ఎక్కడైతే ప్రకటం అవటానికి అనుకూలమైన పరిస్థితులు ఉంటాయో అక్కడ ప్రకటమవుతూ ఉంటుంది సో ఇప్పుడు మీరు ఒక కార్లర్లో ఇసుక పోసారనుకోండి పోసి ఓ పది రోజుల తర్వాత వచ్చి చూస్తే ఆ ఇసుక ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది అదే ఆ పక్కనే ఇసుక పక్కనే ఓ బ్రెడ్ పీస్ విసిరేసి పది రోజుల తర్వాత వచ్చి చూస్తే ఆ బ్రెడ్లో రెండు పురుగులు ఉంటాయి ఎందుకండి అంటే లైఫ్ ప్రకటం అవటానికి అనుకూలమైన పరిస్థితి బ్రెడ్ ముక్కలో ఫుడ్లో ఉంది ఇసుకలో ఆ పరిస్థితి లేదు అంతే కాబట్టి మీరు ఎక్కడ చూసినా కూడా లైఫ్ ప్రకటమవుతుంది ఇప్పుడు మనిషి ఉన్నాడనుకోండి వాడు చచ్చిపోయాడని మనం అంటాం ఆ శరీరాన్ని అల్లవతిస్తే దాని లైఫ్ వచ్చేస్తుంది ఏమో పురుగులో ఇవే వచ్చేస్తాయి లైఫ్ ప్రకటమైపోతుంది లైఫ్ను మీరు ఆపలేరు లైఫ్ ప్రకటమవటానికి కావలసిన పరిస్థితులు అనుకూలమైతే ప్రకటమైపోతుంది కాబట్టి ఈ ఆర్గానిక్ బాడీ ఫుడ్ బాడీ ఇది మనం నిర్మాణం చేసుకున్నదేం కాదు మనం ప్లాన్ చేసి నిర్మాణం చేసుకున్నదేం కాదు సో తండ్రి శరీరంలోంచి తల్లి శరీరంలోకి ఒక కణం ప్రవేశించటము ఆ తల్లి తీసుకున్న ఆహారం వల్ల ఈ బాడీ నిర్మాణము కావటము ఆ ఇది ఒక లైఫ్ ఫోర్సే ఉంది తప్పిస్తే దే ఈజ్ నో ఇండివిజ్యువల్ ఈ ఇండివిజ్యువల్ ఈజ్ క్రియేషన్ ఆఫ్ ది మైండ్ ఒక సంస్కారం ఒక అలవాటు నేను ఒక వ్యక్తిని అనేటువంటి ఒక అలవాటు ఈ పాఠం ఇలాగే ఉంటుంది ఇలాంటి పాఠం నేను చాలాసార్లు అన్నాను మళ్ళీ అనుకున్నాను వ్యక్తి అనేవాడు మిక్స్ చెప్పి ఈ పాఠాలు చాలా అర్థగా ఉంటాయి వ్యక్తిని పోషించే పాఠాలు వ్యక్తిత్వాన్ని నిలబెట్టే పాఠాలు ఉంటాయి కానీ వ్యక్తిని మిక్స్ చెప్పి పాఠాలు ఎక్కడ చాలా అర్థగానే ఉంటాయి ఉపనిషత్తులలో దాని ఉపనిషత్తులలో కూడా లోటుగా వెళ్తేనే ఉంటాయి సో ఎనీవే కనుక సర్వ ఏకీభవంతి వ్యక్తి లేకుండా పోయాడు అంటే మీరు వ్యక్తి మఠాష్ అయిపోయాడు అనుకోదు అంటే ఇయాస్ గాట్ డెస్టిమేటెడ్ మనీ ఇప్పుడు ఇప్పుడు ఏదైనా చిన్న వస్తువు ఉందనుకోండి దాని మీద కోపం వస్తే ఏం చేస్తాడంటే ఇప్పుడు చాణక్యాణక్యుడు స్టోరీ చెప్తారు చాణక్యుడు నడిచి వెళ్తుంటే కాళ్ళు ముళ్ళు తిరుగుతుంది వెంటనే ఆయన ఎంత కోపం వస్తుందంటే ఆయనకి వెంటనే కాళ్ళుంచి ఆ ముళ్ళు తీసి వెంటనే అక్కడ ఒక రాయి తీసుకొచ్చి ఆ రాయి మీద దాన్ని నూరి తన కమండలలో నుంచి గ్లాసులో నీళ్లు పోసి ఆ నూరిన దాన్ని ఆ నీళ్ళలో పోసి కలిపేసి తాగేస్తాడు ఇంకా ముళ్ళు అసలు ఉండడానికి వీలు అలా అయిపోతాడేమో వీడు అనుకున్నారు ఇట్స్ నాట్ లైక్ దాట్ సో ఎస్టిమేట్ అయిపోతాడని అభిప్రాయం కాదు ది పాయింట్ ఈజ్ ద వేవ్ ఈజ్ నెవర్ సపరేట్ ఫ్రమ్ ది ఓషన్ అంటే ఇప్పుడు వేవ్ ఆగిపోయిందనుకోండి గాలి డిస్టర్బెన్స్ లేని కారణంగా వేవ్స్ ఒక వేవు మీరు చూస్తున్న వేవు అది లేకుండా పోయిందనుకోండి అంటే ఏమిటి లేకుండా పోయిందంతడ వేవు యొక్క ఎస్సెన్షియల్ కంటెంట్ లేకుండా పోనేలేదు అది అలాగే ఉంటోంది కేవలము నామరూపములేకుండా పోయే ఆ నామరూపములు స్పేస్ టైంలో నీటిని స్పేస్ టైం అనే చక్రంలో మీరు దర్శించినప్పుడు ఓ నామరూపాలు బయటకు అవి విక్షానామ రూపములు అవి పోయాయి అదేవిధంగా ఈ వ్యక్తి తన యొక్క వ్యక్తిత్వాన్ని పోగొట్టుకుంటాడు కానీ ఎటువంటి వ్యక్తిత్వాన్ని పోగొట్టుకుంటాడు అజ్ఞానము చేత కల్పితమైన వ్యక్తిత్వాన్ని మాత్రమే పోగొట్టుకుంటుంది ఆ వ్యక్తిత్వం ఎప్పుడూ పోతూనే ఉంటుంది ఇప్పుడు రాత్రి నిద్రపోగానే మీ వ్యక్తిత్వం పోయింది కానీ మీరు ఉన్నారు హాయిగా మీరు హాయిగా ఉన్నారు కూడా కాబట్టి ఈవెన్ తెలుగుగా ఉన్నప్పుడు కూడా మైండ్ సైలెంట్గా ఉన్నప్పుడు వ్యక్తిత్వం ఉండదు ద సైలెన్స్ ఆఫ్ ది మైండ్ అని సో మైండ్కి మన మైండ్కి నిరంతరము ఒక కాన్స్టెంట్ స్ట్రీమ్ ఆఫ్ థాట్స్ నిరంతరం సంకల్పం మీద సంకల్పం ఆలోచన మీద ఆలోచన అలా బిల్డప్ చేసుకుంటూ వెళ్ళడం అలవాటైపోయి అదట్ కాన్స్టెంట్ చాటర్ ఆఫ్ ది మైండ్ ఉండబట్టి మనకి సైలెన్స్ అంటే ఏమిటో తెలియదు మీరు కనుక మనస్సుని ఒకంత ఒకంత ప్రసన్నం చేసుకుని మనస్సులో థాట్స్ లేని స్థితిని గమనించినట్లయితే ఆ స్థితిలో దట్ ఇన్ ద సైలెన్స్ ఆఫ్ ది మైండ్ యు ఆర్ ప్రెజెంట్ ఇన్ ది ది మోస్ట్ సాలిడ్ రియాలిటీ కాల్డ్ బీయింగ్ అస్థి బ్రహ్మ దాని ఎందు మీరు నిలిచి ఉంటారు కానీ ద పెర్సన్ విల్ నాట్ విదేర్ కాబట్టి ఈ పెర్సన్ అన్నది ఆ థాట్ చేత క్రియేట్ చేయబడినటువంటి ఒక ఫాల్స్ ఎంటిటీ ఆ పెర్సన్ ఆ అజ్ఞానము చేత కల్పితమైన పెర్సన్ కనుక జ్ఞానము చేత ఆ పెర్సన్ తొలగిపోతుంది కాబట్టి మహాత్ములు ఎప్పుడూ కూడా దే ఆర్ నాట్ ఇండివిజువల్స్ దే ఆర్ ది ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ ఎ లైఫ్ ఫోర్స్ ఇట్స్ ఎ ఫోర్స్ ఇట్స్ నాట్ ఎన్ ఇండివిజువల్ అంచేతనే మహాత్ములు ఆ ఫోర్స్ యొక్క బెనిఫిట్స్ని పొందటానికి దే డోంట్ లుక్ ఫర్ ఎందుకంటే బెనిఫిట్స్ కోసం చూసేది వ్యక్తి దర్శ నేను చేశాను కర్తను కాబట్టి నాకు దీని భోక్తృత్వం నాకు కావాలి అని చెప్పేది వ్యక్తి లైఫ్ ఫోర్స్కి అటువంటి డిమాండ్స్ ఏమి ఎందుకంటే లైఫ్ ఫోర్స్ ఇట్ ఈస్ నాట్ ఎన్ ఇట్ ఈజ్ నాట్ ఎన్ ఇండివిజువల్ ఇట్ నాట్ ఎన్ీక్ యూయస్ ఈ జస్ట్ ఫంక్షన్స్ ఇప్పుడు నది ఉందనుకోండి మీరుందనుకోండి దాహం తీరుస్తుంది ఇట్ డజన్ డిమాండ్ ఎనీథింగ్ గాలి ప్రాణాన్ని నిలబెడుతుంది ఇట్ డజన్ డిమాండ్ ఎనీథింగ్ ఈవెన్ అండ్ ఇండివిజువల్ కెంబీ లైక్ ధ్యాక్ తల్లి శిశువుకి బోల్డ్ సేవ చేస్తుంది విథౌట్ డిమాండింగ్ ఎనీథింగ్ కాబట్టి సో వ్యక్తి అనేవాడు కర్తృత్వ భోక్తృత్వములు కలిపితేనే వ్యక్తి అంచేతనే మహాత్ముని ఎందు ఎప్పుడైతే ఉండదో కర్తృత్వం ఎప్పుడైతే ఉండదో సో మహాత్ముడు he appears before you as a life force with all its glorious expressions but there is no individual to look for benefits and all that kaabati so eki bhavanti aa paramaatma yendu a ajnanam cheta nirmanam chestunnaatondhi vyaktithwana paramaatmovilinam chesi undipotharu idi aa mantramlo jeevanmukthi ki sambandhinchindi cheppaamo dehattyagam chesinaapudu andaru kuda grahisthara sanghatni దేహత్యాగం చేసినప్పుడు ఆయన మరణించేయడని లోకలు అనుకుంటారు బట్ ఇనేవే ఆయన హీజ్ డెడ్ టు ది వరల్డ్ లాంగ్ బ్యాక్ జీవన్ముక్తి స్థానంలోనే ఈ జీవన్ముక్తిని ప్రజెంట్ చేసేప్పుడు అలాగే మరణించినటువంటి జీవన్ముక్తుని యొక్క మరణాన్ని ప్రజెంట్ చేసేప్పుడు రెండు రకాలుగా చెప్తారు ఒకటి బింబ ప్రతిబింబవాదము అని రెండు రెండు రకాలుగా చెప్తారు ఎలాగంటే తరంగము సముద్రంలో కలిసిపోయింది అని చెప్పినప్పుడు అక్కడ ఆ భావానికి అక్కడ అప్రోచ్ ఎలా ఉందంటే సముద్రం అనే ఒక పదార్థం ఒక వస్తువు ఉన్నది ఆ వస్తువు నుండి ఈ తరంగం ఒక చిన్న వస్తువు ఒక అంశ విడిపడింది మళ్ళీ అంశం వెళ్ళి సముద్రంలో కలిసిపోయింది అన్నట్లుగా దాన్ని ప్రజెంట్ చేయొచ్చు ఒక అంశాంశి భావంగా దాన్ని ప్రజెంట్ చేసే అవకాశం ఉన్నది తర్వాత అక్కడ వస్తు ప్రధానంగా చెప్పారు అలాగే సూర్య ప్రతిబింబము నీటి ప్రతిఫలించి అక్కడ సూర్యబింబము నీటి ప్రతిఫలించి ఒక ప్రతిబింబం ఉన్నట్లుగా మనకు కనపడుతుంది అక్కడ ప్రతిబింబం అంటూ ఏమీ ఉండదు ఇట్ ఈజ్ ప్యూర్లీ ఏ ట్రిక్ ఆఫ్ ది సెన్సెస్ అంచేతనే దాన్ని వర్చువల్ ఇమేజ్ అని అంటాను మీరు అద్దం ముందు నిలబడ్డప్పుడు కూడా అక్కడ ప్రతిబింబం అంటూ ఏముండదు అద్దం ముందు మీరు నిలబడడానికి ముందు నిలబడ్డప్పుడు ఏమిటి తేడా అద్దం మీద కాంతి పడుతూ ఉంటుంది ఆ కాంతి వెనక్కి పరావర్తనం చెందుతూ ఉంటుంది మీరు నిలబడ్డప్పుడు సరిగ్గా అదే జరుగుతుంది మీరు పక్కకి జరిగారనుకోండి ఇప్పుడు ఏమిటవుతూ ఉంటుంది అద్దం మీద కాంతిపడి పరావర్తనం అవుతూ ఉంటుంది మీరు నిలబడ్డారనుకోండి ఇప్పుడు ఏమిటవుతుంది అద్దం మీద కాంతిపడి పరావర్తనం అవుతుంది అయితే ఇంతకుముందు పడ్డ కాంతి కంటే ఇప్పుడు పడ్డ కాంతిలో కొంచెం ఇంటెన్సిటీలో మార్పులు వస్తాయి ఏమండే ఈ ఇంటెన్సిటీలో మార్పులు వచ్చినటువంటి కాంతిని కన్ను గ్రహించి మనస్సు ఆ కాంతిని ఎనలైజ్ చేసినప్పుడు ఒక ప్రతిబింబము ఐడియాని మనస్సు నిర్మాణం చేస్తుంది మనస్సు తనకుండే సంస్కారాల చేతనం అది మనస్సు దర్శిస్తుంది వాస్తవంగా అర్థంలో ప్రతిబింబం ఏమి అద్దంలో ఏమీ ఉండదు మీరు అద్దాన్ని కోసి చూసినా లేక అద్దం వెనక్కి వెళ్ళి చూసినా మీకు అక్కడ ఏమి ఉండదు తర్వాత మీరు డెప్త్ చూస్తారు అద్దంలో మీరు కొంచెం దూరంగా నిలబడితే ప్రతిబింబం కూడా దూరంగా ఉన్నట్టు కనపడుతుంది ఆ డెప్త్ అద్దంలో ఏమి ఉండదు అద్దం ఇట్స్ ఏ టూ డైమెన్షనల్ థింగ్ అక్కడ థర్డ్ డైమెన్షనే లేదు అసలు కాబట్టి ఆ డెప్త్ కూడా మనస్సులోనే ఉంటుంది ఇదంతా సైంటిఫిక్గా ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ అది వర్చువల్ ఇమేజ్ అలాగే ఆ వర్చువల్ ఇమేజ్ ఇప్పుడు మీరు అక్కడి నుంచి పక్కకి తప్పుకున్నారనుకోండి ఆ వర్చువల్ ఇమేజ్ ఏమవుతుంది లేకుండా పోయింది అంతకుముందు ఉంది ఉండడానికి ముందు లేదు ఉంది మళ్ళీ లేకుండా పోయింది ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడికి పోయింది అడిగినప్పుడు అద్దం నుంచి వచ్చింది అద్దంలోకి పోయిందని చెప్పకూడదు నా నుంచి వచ్చింది నాలోకి పోయింది అని చెప్పాలి నా నుంచి వచ్చింది నాలోకి పోయింది అనే మాట ఎలా చెప్పామంటే అక్కడ ప్రతిబింబం అనేది ఒకటి ఉన్నది అని నిర్ధారణ చేసుకుని చెప్పిన మాట అక్కడ అయితే గౌడపదాచార్యుల లాంటి వారిని అడిగితే ఆయనే ఉంటారు అసలు ప్రతిబింబము యొక్క ఉనికిని నేను అంగీకరించను ఆ ప్రతిబింబము అనేది కేవలము ఇంద్రియములు మనస్సు కలిపి నిర్మించినటువంటి ఒక మిచ్చది దాన్ని నేను అసలు అంగీకరించను కాబట్టి దాన్ని అంగీకరించను అది ఫలానా చోట నుంచి పుట్టింది మళ్ళీ ఫలానా చోట కలిసిపోయింది అని దాని పుట్టుపూర్వోత్తరాలని నిర్ధారణ చేయాల్సినటువంటి పూచి నాకు లేదు అని త్రోసిపుచ్చేస్తాను దాన్ని అజాతవాదము అని అంటారు అసలు పుట్టలేదు మమ్మంటారు సో ఇప్పుడు త్రాడులో పామును చూశారు ఈ పాము ఎక్కడి నుంచి వచ్చింది దీని వంశం ఏమిటి తక్షణ వంశానికి చెందిందా వాసుల వంశానికి చెందిందా ఏమిటి మీమాంస అంటారు కాబట్టి అసలు త్రాడు లేదక్కడ పాము లేదక్కడ లేని పావు గురించి ఈ మీమాంస ఏమిటి అది అజాతవాదంలో త్రోసిపుచ్చుతారు అది మండుక్యోపనిషత్తులో అలా బోధిస్తారు ఆ ప్రక్రియ అయితే అజాతవాదము అనేది కొంచెం చాలా ఉన్నత స్థాయికి చెందినటువంటి భావజాలము దాన్ని అర్థం చేసుకోవడానికి ముందు సాధకుడు ఇదంతా ఉన్నది ఒక అభిప్రాయంలో ఉంటాడు కనుక ఈ ఉన్నది సరైనయా ఉన్నది ఇది ఉన్నది ఎక్కడి నుంచి వచ్చిందో గమనించు ఇది ఉన్నది శాశ్వతంగా తెలుసుకో ఇది ఇంకో ఫలాన తోటి నుంచి వచ్చింది గమనించు అని ఆ విధంగా బోధించేటువంటి ప్రక్రియలో ఈ ప్రతిబింబము అనేది అర్థంలోది ఈ బింబం నుంచి వచ్చింది ఈ బింబం కంటే భిన్నంగా లేదు అలాగే ఈ జీవుడు అనేవాడు ఈ అంతఃకరణలో ఆ పరమేశ్వరుని యొక్క ప్రతిబింబము ఈ ప్రతిబింబము ఈ అర్థంలో ఆ పరిస్థితులన్నీ అనుకూలించినందుసేపు ప్రతిబింబం ఉంటుంది మళ్ళీ ఆ పరిస్థితులు తొలగిపోయిన వెంటనే ఉపాధి రక్షణ పరిస్థితులనే ఉపాధిని పేరు అది తొలగిపోయిన వెంటనే ఈ ప్రతిబింబం మళ్ళీ వెళ్ళి బింబంలో కలిసిపోతుంది సూర్యబింబాన్ని నీటిలో పట్టినప్పుడు ఆ ప్రతిబింబము మళ్ళీ సూర్యుల్లో కలిసిపోతుంది అని దీన్ని ఒక ఒక పరిచ్ఛిన్నమైనటువంటి అంతఃకరణంలో బింబము ప్రతిఫలించుట అనే ధోరణిలో ఆ ఆ దృష్టాంతంతో ఈ జీవత్వాన్ని అంటే దీ స్టేటస్ ఆఫ్ ఇండివిజువల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇది బింబ ప్రతిబింబవాదము అని పేరు ఈ వాదాన్ని దీంట్లో ఒక్కొక్క ఆచార్యుడికి ఒక్కొక్క ప్రీతి ఉంటుంది సో ఈ బింబ ప్రతిబింబవాదాన్ని చాలా అధికంగా లైక్ చేసినటువంటి ఆచార్యుడు పద్మపాదాచార్యుడు శంకరు యొక్క శిష్యుడు పద్మపాదాచార్యుడూ ఉన్నాడు ఆయన ఈ వాదాన్ని బాగా ఇష్టపడేవారు సో శంకర మీద ఆయన రాసిన టీకల్లోనూ కూడా ఈ బింబ ప్రతిబింబవాదాన్ని అభిప్రాయం చాలా ఇష్టపడేవారు అయితే శంకరులు చెప్పినవే ఇవన్నీ కూడా అజాతవాదము శంకరుడే చెప్పారు ఇక్కడ బింబ ప్రతిబింబవాదం మీకు వచ్చింది అక్కడ జలాద్యాధారాపనయ ఇవ సూర్యాది ప్రతిబింబాహ ఇది బింబ ప్రతిబింబవాదం ఇంకా అవచ్ఛేదవాదము అని ఇంకొకటి ఇవన్నీ సాధారణంగా బేసిక్ స్టూడెంట్స్ ఆఫ్ వేదాంతాకి ఇంత లోతుగా చెప్పరు కొంచెం సీరియస్ అండ్ అడ్వాన్స్డ్ స్టూడెంట్స్కి ఈ వివరాలు కొంత వివరిస్తూ ఉంటారు అవచ్ఛేదవాదము ఇంకొకటి ఉంటుంది ఈ అవచ్ఛేదవాదము నేను ఇంతవరకు చెప్పిన రెండు దృష్టాంతాలకి భిన్నంగా ఉంది ఒకటి అంశాంశి భావ దృష్టాంతం అని చెప్పాను రెండవది బింబ ప్రతిబింబ భావం చెప్పాను మూడవది అవచ్ఛేదవాదం అవచ్ఛేదవాదం అంటే ఏంటంటే ఇప్పుడు ఈ ఆకాశ ఈ మఠాకాశం తీసుకోండి ఇది మఠం అంటారు ఈ మఠాకాశం తీసుకోండి ఇప్పుడు ఈ మఠాకాశంలో మఠాకాశం కదా ఇది సో వాట్ వీ హ్యావ్ నవ్ మఠాకాశ ఇప్పుడే ఉన్నాయి మఠాకాశము ఘటాకాశము రెండు వచ్చింది అవునండి రెండు వచ్చాయి ఈ ఘటాకాశం ఎక్కడి నుంచి వచ్చింది మఠాకాశం నుంచి వచ్చింది ఇప్పుడు ఈ ఘటం పగిలిందనుకోండి ఇప్పుడు ఈ ఘటాకాశం ఏమవుతుంది మఠాకాశంలో కలిసిపోతుంది అని ఇలాగా సో ఈ ఘటాకాశము మఠాకాశానికి విడిపడినట్టుగా భాషిస్తోంది తప్పిస్తే నిజంగా విడిపడలేదు అయితే విడివడిపోయి సెపరేట్ అయినట్టుగా భాషించటానికి కారణం ఏమిటి అంటే ఘటోపాధి వాస్తవంగా విడిపడిందా లేదు వాస్తవంగా విడిపడితే ఘటాకాశ జీవిత్వం సత్యమే అవుతుంది కటాకాశం సత్యమే అవుతుంది ఘటాకాశం సత్యం కాదు కానీ సత్యంలా భాషిస్తాం ముఖ్యంగా దానివల్ల మనకి ఏదైనా ప్రయోజనం ఉంటే సత్యం మరీ సత్యంలా ప్రయోజనం ఏమీ లేకపోతే కొంత ఆ స్పేస్ ఉంటుంది ఇది నిజమా కాదా అని ఆలోచించడానికి అవకాశం ఉంటుంది ప్రయోజనం కూడా ఉందంటే ఒక ఫలం కూడా దానివల్ల ఉండి ఆ ఫలం మీద మనకు ఆసక్తి ఉంటే మీ మఠాకాశాలు ఘటాకాశాలు పక్కన పెట్టండి మా ఘటాకాశం వాస్తవమే వీఆర్ నాట్ గోయింగ్ టు లూజ్ ఇట్ అని దాన్ని పట్టుకుని మనిషి కూర్చుంటాడు రియాలిటీని సత్యతత్వాన్ని తెలుసుకునేందుకు రాగద్వేషాలు అడ్డొస్తాయి ఎంతోమంది ఆచార్యులు ఆ గోతులో పడిపోతూ ఉంటారు రాగద్వేషాల గోతులో రాగద్వే ఒక ఆచార్యుడు అంటారు అది కనబడుతోంది అది అనుభవానికి వస్తోంది ఉపయోగపడుతోంది ఎందుకంటే సత్యం ఏముంది అని అంటారు చూడండి అనుభవానికి వస్తుంది ఉపయోగపడుతోంది ఎందుకంటే వేరే సత్యమే ఉంటుంది అని అంటారు అంటే ప్రతివాదంటాడు అలా అయితే కళ కూడా అనుభవానికి వస్తుంది తర్వాత కళ కూడా ఉపయోగపడుతుంది సుఖ దుఃఖాలు రెండు ఉన్నాయి కళలో ఇది ఉపయోగమే అది ఉపయోగమే ఓ రకం పాజిటివ్ ఉపయోగం ఇదైతే నెగిటివ్ ఉపయోగం అది జాగ్రత్త కూడా అన్ని పాజిటివ్ ఉపయోగాలు కదా పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి కళలో కూడా రెండూ ఉన్నాయి కాబట్టి కళ కూడా సత్యమే నీ ఆర్గ్యుమెంట్ ప్రకారం అని అంటే ప్రతివాది ఈ ఆచార్యులుంటాడో అవును కలకూడ సత్యమంటారు సో ఆ లెవెల్కి వెళ్ళిపోతారు ఎలాగైనా సరే భేదాన్ని నిరా నిరూపించడమే ప్రధానంగా పెట్టుకుని సత్యాన్ని స్వీకరించడం ఎంత అటువంటి వాళ్ళతో వాదించకూడదు కలకూడ సత్యమని వాడితో మీరేం వాదిస్తారు మీకున్న ఒకే ఒక దృష్టాంతాన్ని వాడు త్రూసిపుచ్చే సందర్భంలో ఇంకేం వాదిస్తారు వాడితో అయితే పాములో తాడులో కనపడే పాము కనపడుతోంది కదా అది కూడా సత్యమైన అంటావంటే అవునంట నిజంగా అక్కడ ఓపీసర్ అంత బాగుందంటాడు ఓపీసర్ అంత బాగుందంట ఇంకేం చెప్తారు తాడులో ఓపీసర్ అంత బాగుందని ఒక ఆచార్యుడు చెప్పి లెవెల్లో ఆచార్యుడు ఉన్నాడంటే ఇప్పుడు ఆచార్యుడిని మనం కేర్ చేయాలా లేకపోతే కామన్ మ్యాన్ బెటర్ దాన్ దిస్ ఆచార్య అని మనకి అర్థమైపోతుంది ఎందుకంటే కామన్ మ్యాన్నది అవునండి పొరపడ్డానండి అక్కడ పాము లేదండి అని అనేసిస్తాడు తేలిగ్గా కానీ ఆచార్యుడు అలా అంటు అక్కడ పాము చిన్న ఒకసంత పాము అంటాడు అది కొంచెం ఆ సంస్కృత భాషలో పెట్టి అక్కడ సర్పావయవములు ఉన్నవి అంటే ఎత్తికించి సర్పావయవాస్ అంటే ఏమో మహావిద్వాంసుడు అయ్యి ఉంటాడని విధి వినేవాళ్ళు అనుకుంటాను కింభో ప్రమాణం అని అంటే శ్లోకం ఒకటి పోట్ చేస్తాడు కోట్ చేస్తే కింభో శ్లోకా ప్రమాణం ఎవరు ఎవండి మీరు శ్లోకాలు కొట్ చేస్తారు శ్లోకం కొట్ చేస్తే ప్రమాణం అయిపోతుంది అది సత్యం అని మీకు చెప్పాలి కానీ శ్లోకం కొట్టేసి ఏదో శ్లోకం వచ్చిలానే శ్లోకం కొట్టేసి కాబట్టి నేను చెప్పింది సత్యం అంటే అది ఎలా ఒప్పుకుంటాం సో ఇది బింబ ప్రతిబింబవాదం ఇప్పుడు అవచ్ఛేదవాదంలో ఘటాకాశం అనేది వేరే ఏమి లేదు ఒకే ఆకాశం ఉంది ఈ ఘటం పెట్టినంత మాత్రాన్ని ఆకాశంలో మొక్క తీ దాంట్లో ఏం కాలేదు అసలు ఆకాశం విడిపెడలేదు కానీ విడివడినట్టుగా కనపడింది ఘటం ఎప్పుడైతే తిరస్కరి పగిలిపోయిందో అది మళ్ళీ కలిసిపోయినట్టుగా కనపడింది అదేవిధంగా జీవుడు అంటే ఇట్ ఈజ్ ఎన్ ఎగ్జిస్టెన్స్ జీవా ఈజ్ అన్ ఎగ్జిస్టెన్స్ బ్రహ్మ ఈజ్ ఎగ్జిస్టెన్స్ టు సో బ్రహ్మ ఎటువంటి ఎగ్జిస్టెన్స్ అంటే దేశకాలములకు అతీతమైన ఉనికి బ్రహ్మ జీవుడు అంటే దేశకాలములకు పరిమితమైన ఉనికి ఇది ఎలాగంటే సముద్రము నీరే తరంగము నీరే ఏమిటి తేడా అంటే తరంగానికి ఉండే పరిమితులుకి అతీతంగా నీరున్నప్పుడు సముద్రం అన్నారు ఆ పరిమితులకు లోబడి నీరు ఉంటే తరంగం అన్నారు అంతే అదేవిధంగా దేశకాలములకు పరిమితమై ఉన్న సత్తకి జీవుడు దేశకాలంలో ఒక అతీతమైన సత్త బ్రహ్మ అటువంటి సత్త ఉంటుందా అంటే ఉంటుంది ఉంది నువ్వేది అది అది ఇప్పుడు ఈ సత్యము ఇట్ ఈజ్ ద ట్రూత్ ఈజ్ యువర్ ఇట్స్ ఇట్ ఈజ్ ఎ ప్రొఫాండ్ పాసిబిలిటీ దట్ యు ఆర్ ఆ పాజిబిలిటీ మీరే ఉన్నారు కనుక సో ఈ ఇప్పుడు ఇది సత్తే అది సత్తే సత్తలో భేదం ఉండదు దేశకాలములే భేదాన్ని కల్పించుతాయి తప్పిస్తే వాస్తవమైన భేదం ఉండదు ఈ జీవ సత్త నుండి ఆ దేశకాలాలు తీసేశారనుకోండి అది బ్రహ్మైపోతుంది అసలు బ్రహ్మ ఎప్పుడూ విడివిడి లేనే సో ఈ విధంగా అవచ్ఛేదము అంటే కండిషన్డ్ సత్తా ఈజ్ బ్రహ్మ నుండి కండిషన్డ్ ఆకాశ ఘటాకాశం అయినదో అలాగే కండిషన్డ్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ జీవ అండ్ దట్ ఎగ్జిస్టెన్స్ అప్సల్యూట్ ్రహ్మన్ ఆ కండిషనింగ్కే ఉపాధి అని పేరు సో ఈ విధంగా ఎగ్జిస్టెన్స్ ఎక్కడుంది ఎక్కడ ఉండడం ఏంటండి ఎవ్రీథింగ్ ఈజ్ ఎగ్జిస్టెన్స్ ఎగ్జిస్టెన్స్ లేకపోతే అసలు ఎక్కడా అనే మాట ఎక్కడి నుంచి వస్తుంది స్పేస్ ఈజ్ ఎగ్జిస్టెన్స్ సో సర్వము ఎగ్జిస్టెన్స్ అయి ఉండగా ఇన్ దట్ ఓషన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అఖండ సత్సముద్రంలో ఒక చిన్న ఒక చిన్న సుడి సుడి వంటిదిుడిగుండము వంటిది జీవుని క్క ఉనికి జీవుని యొక్క ఎగ్జిస్టెన్స్ ఏవో కొన్ని కండిషన్స్ అలా కలిసి వచ్చి ఆ ఎగ్జిస్టెన్స్ ఇట్ ఎక్వైర్స్ ఎ కైండ్ ఆఫ్ కండిషనింగ్ అరౌండ్ ఇట్స్ అన్ ఎలాగైతే మహాకాశము చుట్టూ ఆకాశం చుట్టూ ఘటము ఒక కండిషనింగ్ వచ్చినట్లుగా అయిందో అలాగే ఎగ్జిస్టెన్స్లోనే అయింది ఓషన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ వీ కమ్ అక్రాస్ a viral-pool of existence and that is poured… So, Jeeother not allостrieto there may be a source ofины become a source of ions, daily body becomes a source of material. In the storm, if such a source of О̱iḻḻ están, it can be fluxes from together to decay among others. For example, God is storied of anoo-doctool. It doesn't matter. So, A wave-like existence is Jiva and undivided, spaceless and timeless existence is Brahma. So, if Jiva is a place where there is Brahma, it is a place where there is Brahma. And if you go to Brahma, what you do is to do with Brahma. What does Brahma do? What do you do with Brahma? Because it is already Brahma. The conditioning is ni a place where Brahma is a place where Brahma is. The knowledge is a place where he is. Because the conditioning, అజ్ఞానము చేత కల్పితము కాబట్టి దీన్ని అవచ్ఛేదవాదము అంటారు అంటే దృష్టాంతాలు చెప్పేప్పుడు బింబ ప్రతిబింబవాద దృష్టాంతం మీద ప్రీతి ఒక ఆచార్యుడికైతే అవచ్ఛేద అంటే ఘటాకాశ మహాకాశం దృష్టాంతం మీద ప్రీతి మరో ఆచార్యుడు అది శంకరులు ఇక్కడ ఘటాధ్యపనయే ఇవ ఆకాశే ఘటాధ్యాకాశ అనే ఆ దృష్టాంతము శంకరులు చెప్పిండే ఇక్కడే కాదు సర్వత్రా చెప్తూ ఉంటాం కాబట్టి శంకరుల దృష్టిలో రెండు దృష్టాంతాలు ఉన్నాయి కానీ ఈ రెండింటిలో ఒకటి ఇష్టపడే ఆచార్యుడు పద్మవాదాచార్యుడు ఈ ఆకాశము ఘటాకాశము మహాకాశము దృష్టాంతాన్ని దీన్ని అవచ్ఛేదవాదము అంటారు అవచ్ఛేదవాదాన్ని అవచ్ఛేదం అంటే కండిషనింగ్ సో ఈ వాదాన్ని బాగా ఇష్టపడేటువంటి ఆచార్యుడు వాచస్పతి నిశ్చుడు భామతీకారుడు సో బ్రహ్మసూత్రం భామతి అనే వ్యాఖ్యానాన్ని రాసినటువంటి ఆచార్యుడు ఇద్దరు బ్రహ్మసూత్రాల్లో వస్తారు ఈ పద్మపాదాచార్యుడు వాచస్పతి మిశ్రుడు సో ఆ వాచస్పతి మిశ్రుడికి అవచ్ఛేదవాదం అంటే చాలా ఇష్టం నేను చూశాను భాష్యాల్లో అక్కడ ఎప్పుడూ బింబప్రతిబింబవాదం ఒక్కసారి కూడా చెప్పలేదు ఆయన ఎప్పుడు మాట్లాడినా అవచ్ఛేదవాదమే మాట్లాడతారు ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళదు ఇంకా వివరణాచార్యుడు ఉన్నాడు అదే పద్మపదా ఆయన వివరణాచార్యులు అంట ఆయన రాసిన గ్రంథానికి వివరణము అనిపే సో ఆయన పద్మపాదాచార్యులు ఆయన సుతరాము బింబ ప్రతిబింబ వాదాన్ని మాట్లాడతాడు తప్పించి అవచ్చేది వాదం ఆయన మాట్లాడతాడు సో ఇలాగా ఆచార్యుల్లో డిఫరెంట్ షేడ్స్ రియాలిటీలో తేడా ఏం లేదు ఈ షేడ్స్ ఉంటాయి శంకరులు నన్ను అడిగితే నేనంటాను మనం రెండు వాదాలని కూడా తీసుకోవాలి దృష్టాంతాలు ఇంకో రెండు కూడా ఉంటే పిచ్చుకోవచ్చు మనం ఎందుకంటే శంకరులు అన్ని దృష్టాంతాలని చెప్పిన ఎందుకంటే మనకి అన్ని యాంగిల్స్ నుంచి అజ్ఞానాన్ని అటాక్ చేయాల్సి ఉంటుంది కాబట్టి అన్ని వాదాలను కూడా మనం స్వీకరించవచ్చు మౌలిక సత్యానికి విరుద్ధం కానంత వరకు భేదమే సత్యము అనేటువంటి అజ్ఞానంలోకి చేరనంత వరకు ఎన్ని వాదాలైనా మనం స్వీకరించవచ్చు ఇది ఉంటే ఒక చెప్పండి ఏమన్నారు మళ్ళీ చెప్పండి భుగవ్యయ అని విష్ణు సహస్ర నామంలో మీరు వినే ఉంటారు ఈ నామాన్ని విశ్వభుక్ సర్వమును భూగించి సర్వమునుకు భోక్త బ్రహ్మయే దేహేంద్రియ మనోయుక్తం భోక్తేహం మనీషిణ అని కఠోపనిషత్తులో బ్రహ్మే భోక్త నో ప్రాబ్లం అయితే భోక్తృత్వం వాస్తవమా అంటే గోప్తృత్వం అనేది ఒకటి ఉందని నువ్వు అంటున్నావు కాబట్టి మహే భక్తం అని చెప్పాను అదేమి సమస్య కదా సో జీవో బ్రహ్మైవ ఏమీ సమస్య కాదు కాబట్టి అవచేద దీంట్లో కరెక్ట్ ఏం కరెక్ట్ క్వశ్చన్ అంటే దృష్టాంతాలు శంకరుడు రెండు వాదాలని రెండు దృష్టాంతాలని ఇచ్చారు ఇది ఒక ఇప్పుడు ఈ కలిసిపోవటం చూసారా పరబ్రహ్మలో జీవుడు ఐక్యమవుతాడన్నదానికి దానికి దృష్టాంతాన్ని ఇంకొక దృష్టాంతం అనగర దృష్టాంత సో శృతిచ్చిన దృష్టాంతం యథా నద్యందమానా సముద్రే అస్తం గచ్చింది నదులు సందమానా అనేది చాలా మంచి పదం అంటే నది నిరంతరంగా ప్రయత్నం చేస్తుంది సముద్రంలో విలీనమదికి ఒక పెద్ద పర్వతం అడ్డొచ్చిందనుకోండి అదేం చేస్తుందంటే ఆ పర్వతాన్ని చుట్టూ తిరిగి ప్రవహిస్తుంది ఓ బోర్డర్ అడ్డొచ్చిందనుకోండి దాన్ని కవర్ చేసి ప్రవహిస్తుంది ఓ మైదానం అడ్డొచ్చిందనుకోండి ఆ మైదాన్నంతా మైదానాన్ని అంతా కూడా ఆక్రమించేసి ముందుకు సాగుతుంది మొత్తానికి ఆగదు ఎక్కడ అలాగే సాధకుడు కూడా అలా ఉండాలి సందమాన యతనశీల యతి అంటే యతనశీల ఆ ప్రయత్నాన్ని ఎప్పుడూ విడనాడకూడదు ఎందుకంటే ఇంకా వేరే మిగతా ప్రయత్నాలు అనవసరం మిగతా ప్రయత్నాల్లో సారం లేదు ఐ తెలియ వాట్ ఆల్ యూ కెన్ పాసిబిలీ డూ కెనాట్ ఆల్టర్ వాట్ యు ఆల్ మీ స్వరూపాన్ని నా కర్మణాబద్ధతే నో కనీయా మీ స్వరూపానికి మెరుగులు దిద్దేటువంటి కర్మ అనేది సృష్టిలో ఇంతవరకు ఏది లేదు ఈ పైన ఉండబోదు మీ స్వరూపము పూర్ణము ఆ సత్యాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని మానవుడు చేస్తూనే ఉండాలి మనిషి హీస్ హీ సఫర్స్ మానవుడు సఫర్ అవుతూనే ఉంటాడు సఫరింగ్ అన్నది మనిషికి అది ఇట్ ఈజ్ ఇట్ ఈజ్ విత్ హిమ్ ఇట్ ఈజ్ బోర్న విత్ హిమ్ ఏడుస్తూనే మనిషి పుడతాడు అయితే సఫరింగ్ గురించి మనం మాట్లాడేమనుకోండి అదిగోడు విశ్మిస్తుంట అని ఒక లేబుల్ విసిమిస్తునే లేబుల్ ఎందుకు వేస్తారంటే బికాజ్ దే ఆర్ నాట్ విల్లింగ్ టు ఫేస్ the reality of suffering squarely suffering anedi its a it's a part of life ane satyanney vidu edurukodaniki vidiki manasu dhairyam chaladu vidu endukante jeevithamlo suffering ge unnatlo ite suffering kaakunda maredi ledhu ane kontu oka possibility ni mundu petta anukondi vadu bayapadukunta da possibility he cannot even consider it so buddhuḍu unnadu anukondi ఆయన ఒక ముసలివాణ్ణి ఒక రోగిష్ఠివాణ్ణి ఒక చచ్చిపోయిన శవాన్ని చూసి ఆయన కది కదిలిపోయాడు ఎందుకంటే హీ హ్యాజ్ ఫేస్డ్ ది డైలమా స్క్వేర్లీ వేరే మిగతా వాళ్ళు శవాన్ని చూసిన క్షణకాలం విచలితులయ్యి మరుక్షణం పారిపోతారు ఎస్కేప్ అయిపోతారు ఎక్కడికి ఎస్కేప్ అవుతారు సంసారంలోకి ఎస్కేప్ అయిపోతారు ఇది ఉందంటే ఇప్పుడు ఆల్కహాల్ తాగిన వాడు ఉన్నాడు అనుకోండి వాడికి ఆల్కహాల్ యొక్క బ్యాడ్ ఎఫెక్ట్ వల్ల కడుపులో చాలా మంటో లేకపోతే ఏదో వచ్చేస్తుంది వచ్చేస్తే దాన్ని తట్టుకోలేక ఇంకొంచెం ఆల్కహాల్ తాగేస్తుంది నాకు తెలుసున్న ఒక ఆయన ఉండేవారు ఆయన బీటీ తగేవారు సో దగ్గివరు మహా దుఃఖాన్ని అనుభవిస్తూ దబ్బుతో చాలా కష్టపడుతూ ఉండేవారు కష్టపడుతూ ఉంటే ఇంత కష్టపడుతున్నారు ఏ మందేదైనా వేసుకో ఎందుకంటే దగ్గుతో ఉన్నవాడిని చూస్తే చాలా దుఃఖం కలుగుతుంది ఎందుకంటే ఈ దగ్గు అనేది అది క్యాన్సరు హార్ట్లు ఇలాంటి పెద్ద పెద్ద వ్యాధులు ఉన్నాయి వాటి గురించి నాకు తెలియదు కానీ దగ్గు అన్నది మనిషిని మహాదు గురిచేస్తుంది తాత్కాలికంగా ఎంత కష్టానికైనా గురిచేస్తుంది వాడు మహాదుఖాన్ని అనుభవిస్తుంది అలా అనుభవిస్తుంటే అయ్యో ఇంత కష్టపడుతున్నారు చూడలేకపోతున్నాం మీరు మందు వేసుకోవచ్చు కదా అంటే ఇదే బీడీలు తాగడం వల్ల వచ్చిందండి నేను మీకు అందుకు పోయేది కాదు ఇది బీడీలు తాగడం వల్ల వచ్చిందండి అలాగా అని ఈ లోపల నేను ఏదో అటు వెళ్ళి మళ్ళీ వచ్చేప్పటికి ఇంకో బీడీ తగ్గుతున్నాను ఏమిటండి బీడీ ఎందుకు తగ్గుతున్నారండి ఇంతవరకు దగ్గరే నేను అలా వెళ్ళి మళ్ళీ దగ్గు మానేసి బీడీ తగ్గుతున్నారు ఏమిటండి అని అడిగారు బీడీ వెలిగించబట్టే దగ్గ ఆగింది సో ఆ దగ్గు బాధ నుండి తప్పించుకోవడం కోసం ఆయన బీడీ తగ్గు ఆ దగ్గు వచ్చింది ఒరిజినల్గా బీడీ తాగడం వల్ల వచ్చింది ఇది ఒక విష వలయం మనము మరణ మరణముని చూసి ఆ దాన్ని వీఆర్ నాట్ విల్లింగ్ టు ఫేస్ ఇట్ స్క్వేర్లీ అది ఎవరికో వాడికి ఇచ్చేది మంది కాదు ఇఫ్ సపోజ్ ఒక యంగ్ మ్యాన్ బుద్ధులు లాంటి యంగ్ మ్యాన్ పాతి సంవత్సరాల యంగ్ మ్యాన్ ఇంటికి వెళ్ళిన అన్నగారు ఈ మరణం ఏమిటండి ఆయన ఎవరో చచ్చిపోయారు అసలు ఎందుకు చచ్చిపోయారు వై పీపుల్ డై వాట్ ఈజ్ ది పర్పస్ ఆఫ్ లివింగ్ ఒక పీరియడ్ లివ్ చేస్తున్నారు కదా వాట్ ఈజ్ ది పర్పస్ ఆఫ్ ఇట్ అండ్ వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ఇట్ అని అడిగారు అనుకోండి ఎలా నువ్వు కుర్రాడికి నీకు ఎందుకు రా గొడవ అంతా వెళ్ళి ఏదైనా ఆడుకో అయితే వెళ్ళి నువ్వు నీ బాధ్యత కలిసి పిక్ని పెట్టుకోండి అని చెప్తాడు మీరు ఎందుకంటే పీపుల్ ఆర్ నాట్ రెడీ టు ఫేస్ ది ప్రాబ్లం ఆఫ్ డెత్ and other problems of samsara squarely in we ever either the face to it to siddha padtaru vaani philosopher one other name pessimist another name edo name bethe si manam samsara lokku barutha optimist ekadiki velthadu samsara lokke pothadu so optimism and is it to go deeper and deeper into the samsara we call it optimism kabatte that is not the issue so మనిషి సఫర్ అవుతున్నప్పుడు వన్ దేర్ ఇస్ సఫరింగ్ ఇన్ లైఫ్ ఈ సఫరింగ్ ఎందువల్ల ఉన్నది ఎక్కడి వాట్ ఈస్ ది ఆరిజిన్ ఆఫ్ దిస్ సఫరింగ్ అయితే తెలియదు మనకున్న సఫరింగ్ అంతా కూడా మన మనస్సు యొక్క నిరంతరమైన ఆలోచన ప్రవాహం వల్లే వచ్చింది మనము ఆలోచించటం మానేయలేము మనం ఆలోచించటం మానేసేటువంటి స్వేచ్ఛ మనకి లేదు మనం కోల్పోయేలా ఆ స్వేచ్ఛ మనకి లేదు మనం ఆలోచించటం మానేయాలంటే సినిమాకి పోయి సినిమాలోనే అబ్జర్వ్ అవ్వాలి లేకపోతే ఆల్కహాల్ పుచ్చుకుని ఆ మత్తులోనే అబ్జర్వ్ అవ్వాలి లేకపోతే డ్రగ్లోనే అబ్జర్వ్ అవ్వాలి లేకపోతే వినోద కార్యక్రమాలని ఏదో ఒక వినోదంలో పడిపోయి ఈ ఈ ఆలోచనల ప్రవాహాన్ని నుంచి మనం దూరంగా పోయేటువంటి ఉపాయం ఏదో చూసుకుని ఆ తర్వాత నిద్రపోతే అప్పుడు మనకి ఆలోచన ప్రవాహాన్ని అడ్డుపడుతుంది లేకపోతే మనకి ఆలోచనలలాగా నిరంతర కాన్స్టెంట్ చాటర్ ఆఫ్ ది మైండ్ యూ కెనాట్ స్టాప్ ఇట్ యూ కెనాట్ రెసిస్ట్ ది టెంప్టేషన్ ఆల్సో సో ఈ విధంగా మనస్సు నిరంతరంగా పనిచేస్తూ ఉండటం మూలంగా మనము మహా దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాం జీవితంలో అంటే ఏమైపోయినట్టు ఇప్పుడు నాకు ఇంతటి టార్చర్ని కలిగిస్తున్నది ఎవరు నా నేనే ఐఎమ్ అనేబుల్ టు లివ్ విత్ మై సెల్ఫ్ అది కంక్లూషన్ coveted, the source of pain is not outside. The source of pain is myself. I am the source of pain. And I, am, I suffer. And so, if I cause the pain and if I am inflicting pain upon myself, so, what happened to me? I was like, what happened to me? What happened to me here? దుఃఖాన్ని ఇచ్చే నేను ఒకటి ఉంది ఆ దుఃఖంతో బాధపడే నేను ఇంకొకటి ఉంది ఇప్పుడు ఈ ఈ రెండు నేనులు వచ్చినప్పుడు ఈ రెండు నేనులు సత్యం కాలేదు ఒకే నేను సత్యం అవుతుంది కాబట్టి దీంట్లో ఒక నేను అంటే ఏ నేనైతే నాకు నిరంతరము బెంగని భవిష్యత్తు గురించిన బెంగని గతాన్ని గురించిన శోకాన్ని నిగులుస్తోందో ఆ నేను దట్ ఈస్ దట్ కుడ్ బి ఎ ఫాల్ట్స్ సెల్ఫ్ ఇప్పుడు రెండు సెల్ఫ్లు వచ్చాయి దెర్ ఈజ్ వన్ సెల్ఫ్ మన జీవితంలోనే దెర్ ఈజ్ వన్ సెల్ఫ్ విచ్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ సఫరింగ్ అది అనుభవంలో ఉంది దెర్ ఈజ్ ఎ సెల్ఫ్ విచ్ ఈస్ ఎ కాజింగ్ సఫరింగ్ విచ్ ఈస్ ది సోర్స్ ఆఫ్ కాన్స్టెంట్ సఫరింగ్ సో ఈ రెండింటిలో ది వన్ ఆఫ్ ది టూ సెల్ఫ్స్ ఈ రెండు జీవభావములలో ఈ రెండు జీవభావాల్లో ఒక వ్యక్తి అది మిథ్య అయి ఉండాలి బికాజ్ మనిషి యొక్క స్వరూపంలో రెండు ఆత్మలు ఉండవు ఒకటి మిథ్య అయి ఉండాలి ఆ మిథ్య ఆత్మే నామరూపములు అది నామరూపములే మిథ్య ఆత్మ నేను ఫలానా అనే ఒక స్ట్రక్చర్ దానికి ఇచ్చి ఫలానా పేరు పెట్టాలంటే దానికి ఒక స్ట్రక్చర్ ఉండాలి ఆ స్ట్రక్చర్ని బట్టి ఆ పేరు పెట్టాలి సో ఈ విధంగా ఈ నామరూపములు అనేటువంటి వాటి వల్లనే మనిషి చాలా దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు నన్ను మిత్రుడు అతను మహా దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు మనస్సుకి క్షణం విశ్రాంతి లేదు ఆ వేదనా భారాన్ని హృదయ వేదనా భారాన్ని అలా వచ్చాడు వస్తే ఏమిటలా ఉన్నావు అంటే చాలా మనస్సుకి చాలా కష్మలంగా ఉన్నది చాలా దుఃఖంగా ఉన్నది వాట్ ఈజ్ ది ప్రాబ్లం అంటే యు సీ యు నో వాట్ ఈజ్ హిస్ ప్రాబ్లం హిస్ ప్రాబ్లమ్ ఈస్ ది ప్రాబ్లమ్ ఆఫ్ ఎ హస్బెండ్ ఎందుకంటే అతని భార్య అతనికి కోఆపరేట్ చేయదు ఆవిడేమో చాలా ఏదో షీ హ్యాస్ హర్ ఎజెండా హి స్కూల్ ఫెలో షీఈ్ అనేబుల్ టు హోప్అప్ విత్ హర్ ఎజెండా అంటే షీ కాన్స్టెంట్లీ కాజెస్ టెరిఫిక్ పెయిన్ టు హిఫ్ట్ ఏ వాల్యూస్ని ఇతను ఇష్టపడతాడో ఆ వాల్యూస్ ఏదో ఆవిడికి శ్రద్ధ ఇతను ప్రేమించే వ్యక్తులను ఆవిడ ప్రేమించదు ఇతనికి ఇష్టమైనటువంటి పదార్థముల మీద ఆవిడికి ఇష్టం ఉండదు ఇతనికి ఇష్టమైన జీవన ఆవిడికి అక్కర్లేదు ఇతన్ని ఆమె యాజ్ హీ ఈజ్ ఇతన్ని అంగీకరించడానికి ఆవిడ సిద్ధంగా లేదు సో షీ క్రియేట్స్ సటన్ ప్రాబ్లమ్స్ అండ్ దిస్ పర్సన్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ అండ్ సో ఇప్పుడు ఆ ఇష్యూ గురించి మీరు చింత చేయకండి హౌ టు సాల్వ్ ఇట్ వాట్ ఈస్ దట్ అది చింత చేయకండి మీరు అది దట్ ఈస్ నాట్ ది పాయింట్ ఆఫ్ డిస్కషన్ ది పాయింట్ ఈజ్ ఇప్పుడు వాట్ ఈజ్ ది సోర్స్ ఆఫ్ హిస్ పెయిన్ అనుకుంటాడు భార్య అనుకుంటాడు భార్య కాదు సోర్స్ ఆఫ్ పెయిన్ హస్బెండ్ నామ రూపా ఈస్ ది సోర్స్ ఆఫ్ పెయిన్ ఐ ఆమ్ ది హస్బెండ్ ఆఫ్ థర్డ్ ఇప్పుడు ఆవిడ ప్రవర్తించి వాళ్ళు ప్రపంచంలో లక్ష మంది ఉన్నారు దే డు నాట్ కాస్ ప్రాబ్లమ్ టు హిమ్ ఐ ఆమ్ హర్ హస్బెండ్ అనేటువంటి తర్వాత ఇంకోటే మీరు ఆలోచించండి హీ ఈజ్ విల్లింగ్ టు నేను కూడా చెప్పాను పౌర్నం డైవర్స్ తీసుకోండి ఇంకంతా మరి పనికి రాని దానికి మరి డైవర్స్ తీసుకోండి ఆవిడ దానికి సిద్ధపడి ఉంది డైవర్స్ తీసుకోండి ఇప్పటికీ డైవర్స్ కూడా వచ్చే ఉంటుంది అమెరికాలో డైవర్స్ ఈజ్ నాట్ అన్ ఇష్యూ డైవర్సిటీకి ఫైల్ చేస్తే వితిన్ త్రీ టు సిక్స్ మంత్స్ డైవర్స్ వచ్చేస్తుంది అందరీ సర్లేదు మీకు ఫేవరబుల్గా రాకపోవచ్చు డైవర్స్ రాకపోవడం అనేది ఉండదు ఫేవరబుల్ అన్ఫేవరబుల్ అన్నది ఆ పేమెంట్ విషయంలో మీకు అన్ఫేవరబుల్గా ఉండొచ్చు యు మే లూజ్ యు మే గెయిన్ బట్ యుల్ గెట్ డైవర్స్ డైవర్స్ విల్ నాట్ బి స్టాప్డ్ లాస్ట్ వేకాస్లో అన్ని టోటల్ వన్ వీక్ లో డైవర్స్ ఇస్తారు ఈ మధ్యన బ్రిట్ని దే గేవ్ డైవర్స్ ఇన్ త్రీ డేస్ షీ ాట్ మ్యారీడ్ ఫర్ త్రీ డేస్ అండ్ దెన్ షీ గాట్ డైవర్సడ్ ఇన్ త్రీ డేస్ షీ ఫైండ్ ఫర్ డైవర్సిఫికేషన్ అండ్ అదే గేమ్ ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం నిజానికి లాస్ట్ వెగాస్లో ఈ మ్యారేజ్ చాప్టర్లో డైవర్స్ కోర్టు పక్క పక్కనే ఉంటుంది ఇటు వెళ్ళి వాళ్ళు ఇటు వెళ్తారు అటు వెళ్ళి డైవర్స్ ఈజ్ నాట్ ది ఇష్యూ సో సో ఈ వుడ్ హ్యావ్ నాట్ డైవర్స్ సో ది పాయింట్ ఈజ్ వాట్ ఈస్ ది డైవర్స్ డస్ట్ యూ మీరు ఆలోచించాలి డైవర్స్ ఏమిటి చేస్తుంది డైవర్స్ కాగితం చేతులు వచ్చిన ఆ అమ్మాయ్యా అని ఫీల్ అవుతుంది ఏమిటి ఆ బరువు ఏమిటి పోయింది ఆ డైవర్స్ కాయట ఏం చేసింది ఏం చేసిందంటే ఐ ఆమ్ ది హస్బెండ్ ఆఫ్ దిస్ లేడీ అనేటువంటి ఆ నామరూపాలని అది తుది చేసింది ఆ నామరూపాలే వాడి బరువు ఆ నామరూపాలని తుడి చేసింది వాడు అలా అనుకోడు వాడు ఎంతసేపు ప్రాబ్లం బయట ఉందనుకుంటాడు సొల్యూషన్ బయట నుంచి కోర్టు వాళ్ళు సొల్యూషన్ ఇచ్చారనుకుంటాడు కానీ కోర్టు వాళ్ళు దే హెల్ప్డ్ యూ ఇన్ ఎలిమినేటింగ్ మీ నామరూపం అదే ఇండియన్ కోర్టులో మీరు వేశారనుకోండి ఆ నామరూపాలు ఒక్కానుభవండి ఇక్కడ డైవర్సులు అలా రావు ఇక్కడ డైవర్స్ ఇవ్వరు ఇక్కడ కోర్టులో కేసు వేస్తే డైవర్స్ కోర్స్ అయితే అసలు మ్యాజిస్ట్రేట్ పదిహేను వాయిదాలు కూడా తీసుకోవచ్చు డైవర్స్ కేసులో ఈ డిఫెన్స్ లాయర్ ఎవడో ఉంటాడు చూడండి డైవర్స్ వేసిన వాళ్ళు అక్కడి పార్టీ వాళ్ళు మొగాడు కానీ అడుగు కానీ మాకు అంటే ఓకే వన్ మంత్ నేను జిఫీ వాయిదా ఇచ్చేస్తారంటే ఆ పేపర్ ముందుకు వస్తుంది మ్యాజిస్ట్రేట్ ముందుకి ఈ డైవర్స్ కేసు సోన్సో వర్సెస్ సోన్సో అని వచ్చారా వీళ్ళు అని అడుగుతాడు క్లర్క్ని అడిగితే ఎవరో వచ్చారా పేరుతో వచ్చారండి ఏమిటి ఏమిటి విషయం అంటే మాకు వాయిదా కావాలండి వన్ మంత్ అయిపోయిందండి అలాగే పన్నెండు నుంచి పదిహేను వాయిదాలు మీరు అంటే అసలు కేసు ఏమిటో చూ మొహాల కేసు చూసేప్పటికే ఏడాదో రెండేళ్ళు పట్టేస్తుంది అంటే వాళ్ళ అభిప్రాయం ఏంటంటే ఈ లోపల సదుబాటు అవుతారు లేదు అవుతారు కూడా తర్వాత అప్పుడు రెండు ఒకటిన్నర సంవత్సరం సంవత్సరాలు వాయిదాల మీద గడిపేసిన తర్వాత అప్పుడు క్లర్క్ అడుగుతారు మ్యాజిస్ట్రేట్ ఇది ఎన్నో వాయిదాయా పదిహేనో వైద్య అని క్లర్క్ చెప్తారు ఓకే వాళ్ళిద్దరికీ నాతో అపాయింట్మెంట్ ఫిక్స్ చేయలేదు అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తుంది ఫిష్ చేస్తారు మ్యాజిస్ట్రేట్ వాళ్ళిద్దరినీ తన ఛాంబర్లో కూర్చోబెట్టి మీకు బుద్ధుడుగా డైవర్సిటీ అప్పుడు చూసుకుంటే హైగా సలహా ఇచ్చేసి పంపించేస్తారు సో ఆ విధంగా ఇక్కడ డైవర్స్ రాదు ఎనీవే ది పాయింట్ ఈజ్ వాటే డైవర్స్ అచీవ్స్ దేర్ ఇస్ నథింగ్ ఫిజిక్ ఓ లక్ష రూపాయలు ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు దిస్ ఇస్ సిల్లీ అది దే ఆర్ నాట్ ది ఇష్యూ అని అవే ఇష్యూలా కనపడతాయి ఇప్పుడు పది లక్షలు ఉన్నప్పటికీ ఓ లక్ష ఇటు అయితేనేటు అటు అయితేనే అంటే విద్యింది కానీ వాడు అదే విద్యులు అనుకుంటాడు అది వేరే సంగతి అక్కడ జరుగుతున్నది ఏమిటంటే నామరూపములను తీసిపారలేట ఆ నామరూపములే బరువు కాబట్టి మనిషికి శత్రువు బయట ఎక్కడా లేడు తన తన మనస్సే తను చెప్పిన మాట వినని తన మనస్సే శత్రువు ఆ నామ మనస్సులో నిర్మాణం చేసుకున్నటువంటి నామరూపములే శత్రువు కనుక సో మనస్సు ఈ ఈ స్మాల్ సెల్ఫ్ ఉంది చూసారా అది డీప్లీ డీప్లీ ఫియర్ఫుల్ అండ్ డీప్లీ అన్హ్యాపీ అది అంతరాంతరములలో ఈ ఈగో స్మాల్ సెల్ఫ్ అది భయమును శోకాన్ని నింపుకుని ఉంటుంది అండ్ నేను ఇంకో మాట్లాడటాను మీరు ఆలోచించండి యు ఆర్ నాట్ ది థింకర్ యు ఆర్ ది నోవర్ బిహైండ్ ది థింకర్ ఈ సత్యాన్ని తెలుసుకోవాల్సి థింకింగ్ ప్రాసెస్ ఉంది థింకింగ్ ప్రాసెస్ నడిచిపోతూ ఉంటుంది అలాగా బిల్డప్ అయిపోతూ ఉంటుంది మనస్సు అలా ఆలోచించేస్తూ ఉంటుంది ఇప్పుడు ఎ థింకింగ్ ప్రాసెస్ డిమాండ్స్ ఎ థింకర్ సో దేర్ ఈజ్ ఎ థింకర్ బట్ యు ఆర్ నాట్ ద థింకర్ యూఆర్ ది నోవర్ ఆఫ్ ద థింకింగ్ ప్రాసెస్ అంటే యు ఆర్ ది నోవర్ బిహైండ్ ద థింకర్ అంటే you are the consciousness in which uh, any kind of thinking becomes possible so manchi utthulasakamaina aalochana lo nadustunnappudu you are not the thinker you identify with the thinker and therefore you consider yourself to be sukhi dukham tho nindina bhavajalam ala manushulo pravahisthunnappudu ఇది మనం ఆపలేము అది ఆపలేము ఈ మనస్సు యొక్క ప్రవాహాన్ని ఆపి ఆపడానికి మనం కొంచెం కృషి చేయాల్సి ఉంటుంది అభ్యాస ఏమిటే కౌంటేయ వైరాగ్యాన్ని తెలిసి అయితే అభ్యాస వైరాగ్యాలు దీని మీద నేను బోలాహరణలో ఉన్న గీతా క్లాస్లో దీని గురించి ప్రస్తావన చేస్తూ వచ్చాను కనుక మనస్సు యొక్క థింకింగ్ థింకింగ్ వేగాన్ని తగ్గించడం అది ఒక సాధన బట్ అట్ ది సేమ్ టైం సైమల్టేనియస్గా మనస్సు యొక్క ఆ థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో if it demands a thinker i think it doesn't it doesn't need a thinker there is a thought process akam to op it doesn't demand a thinker and unfortunately our thinker ne ne a manta antar sanskrutam lo mananam mananam ante thought process manta aham manta no aham manta no. ani mantra undi nenu no. manta ni kaadu but what are you nenu aa mantal anuko undetvanti drashtanu సో ఆ థాట్ ప్రాసెస్ ఏదైతే ఉన్నదో దాంతో ఐడెంటిఫై కాకుండా అంటే ఏమిటి యూ డిసెంగేజ్ ది కాన్షియస్నెస్ విత్డ్రా ది కాన్షియస్నెస్ ఫ్రమ్ ఇట్స్ ఐడెంటిఫిక్ యువనాట్ విత్డ్రా ఫ్రమ్ ది థింకింగ్ ప్రాసెస్ ఇట్స్ సెల్ఫ్ థింకింగ్ ప్రాసెస్లు జరిగేదే కాన్షియస్నెస్లో కాబట్టి చైతన్యాన్ని ఆ థాట్ ప్రాసెస్ తోటి ఏ రకమైన ప్రదాత్మ్యాన్ని చెంది ఉంటుందో దాని నుంచి యూ విత్డ్రా అప్పుడు ది థింకర్ నో వర్క్ డివిజన్ స్పేస్ వివేకం నిర్మాణం ఐఎం నాట్ ది థింకర్ అండ్ ది నో వర్క్ బిహైండ్ ది థింకర్ అనేటువంటి వివేకాన్ని కనుక మనం నిర్మాణం చేసినట్లయితే అప్పుడు ఏమంటవుతుంది